కేమైనా ఆయస్కరం ఉంటే చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు అనికరం మేము పొందాలా అయినా హృదయాలు తీర్చే గొప్ప దేవుడవి నైనా కుసు మా అక్కడ మేము బయలుదేరుతుండగా మీ యొక్క దూతల కాపులు చేసి నడిపించండి ప్రభావ అనేక పర్యాయాలు ప్రభ మీరే మమ్మల్ని ధైర్యపరుస్తున్న నడిపించినారు ఇక మీదట కూడా మీరే నడిపిస్తారు అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాం నైనా ప్రశ్న అందరినీ ఆశ్రయించడం వచ్చినటాన్ని కంచి పెట్టండి రాకపోకలతో నమ్మి ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షుకోండి ఈ ఆరందంతట్లో ఆధిపత్యం పయించి మీ మాయమార్గం నిలబెట్టుకోమని ఏసు క్రీస్తు పరిషో నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ డంధకారములో మేం నడిచిన వేళలలో కంటి మమ్ము మమ్మూ కొనుకాక కాపాడును కంటి పాపవలెమమ్ము కొనుకాక కాపాడును ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం ప్రభువైనసునకు జీవితమంతా పాడుదాం జడియను బెదరను నాయసునతో నుండగా జడియను బెదరను నాయసునాతో నుండగా मरणापु लोयललो मैं नडचिन वेलललो मरणापु लोयललो मैं नडचिन वेलललो नी दुदु करायू नी दंदम आदरिंचुनु नी दुदु करायू నీదము ఆదరించును మా గిన్నె పొర్లు చున్నది శుద్ధాత్మతో నిండెను మాగిున్నది శుద్ధాత్మతో నిండెను జడియము గదరము మాయ చేడియము చెడియము బెదరము మాసుమతుండగా అలలా తు కొట్టబడినా నానావలు నేనుండగా అలలా తు కొట్టబడినా మా నావలు నేనుండగా ప్రభుయేసు కృపమూ విడువాక కాపాడును ప్రభుయేసు కృపమ విడువాక కాపాడును ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం ప్రభువైన ఏసునకు జీవితమంతా పాడుదం జడియము బెదరము మాయసుమతోండగా జిడియము బెదరము మాయేసుమతోండగా పర్వతాంలు తొలగినను మేటలు తరిల్లినను పర్వతాంలు తొలగినను మేటలు తరిలినను నీ కృపమము విడువాదు నీ నిబంధన తొలగాదు నీ కృపమము విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానములే మమ్మూ నడవ చేయును నీ నీతి సమాధానములే मनोड नव जियनु जडियमु बेदरमु मायेसु मतनुंडागा जडियमु बेदरमु मायेसु मतनुंडागा काडांद कारमलो मैं नडचिन वेलाललो ములు మే నడచిన వేలలో కంటి పాపవల మమ్మూ కును కాక కాపాడు కంటి పాపవల మమ్మూ కును కాక కాపాడు నయే సునకు జీవితమంతా పాడుదాం ప్రభువైన జీవితమంతా పాడుదాం హలో ఈ సాయంకాలం ధ్యానం నిమిత్తము షార్ట్ గా విల్ సీ స్మాల్ పోర్షన్ జేమ్స్ చాప్టర్ ఫైవ్ జేమ్స్ చాప్టర్ ఫైవ్ ఐదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై చదవాలన్నా సెవెంటీన్ సెవెంటీన్ అన్నా పదిహేడు నుంచి ఇరవై ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్ వర్షమిచ్చెను భూమి తన ఫలమిచ్చెను సహోదరులారా నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములకు మళ్లించిన పాపిని వాణి తప్పు మార్గము నుండి మళ్లించివాడు మరణం నుండి ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేనని తాను తెలుసుకున్న వలను ఎవరు తన వాక్యాన్ని జీవించిన కాక వాక్య బాగా గమనిస్తే చదివే ఇప్పుడు మన చదివే భాగమేది ఏలియా ఏలియాస్ వాజ్ ఏ మేన్ సబ్జెక్ట్ టు లైక్ ప్యాషన్స్ యాస్ వీఆర్ మనవలే అంటే ఇవన్నీ ఇవన్నీ గుణగణాలన్నీ కూడా ఆయన జీవితంలో ఉన్నాయి ఎలాంటి గుణగణాలు మనకు వచ్చే ప్రతి ఇమోషన్స్ ఆల్ ఇమోషన్స్ ఇమోషనల్ తో ఉన్న ఉన్న క్రియలు లేకపోతే ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఆయనకు ఉన్నాయి అని జీన వాక్యం చూపిస్తాం అయితే అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే ఆల్ దిస్ లైక్ ప్యాషన్స్ ఇవన్నీ ఉండి మనవలే వినను అండ్ అండ్ హీ ప్రైడ్ అర్నెస్ట్లీ అంటే ఇవన్నీ ఉండి కూడా హీ హ్యాడ్ ప్రార్థన ప్రార్థనకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత లేకపోతే ప్రార్థన ఆయన జీవితంలో ఉన్న గొప్ప ఆయుధము అని మనము చూడొచ్చు లేదా ఇంకొక విషయం గమనించవచ్చు ఇక్కడ మనము దేవుడి బిడ్డల జీవితంలో దేవుడి ఈ ఈ భాగము లేకపోతే ఈ అంశము ఈ టూల్ ఏదైతే ప్రభు ఇచ్చాడో మనకి ప్రార్థన చేసే టూల్ ఎంత బలమైందో అనేది చెప్పబడుతుంది అంటే ఈ ఈ టూల్లో మనము ఎంతైనా బలాని పోయచ్చు అంటే దాన్ని పట్టుదలతోటి ఆయుధాన్ని వాడినడల మనము ఉన్నతమైన ఒక స్థితిని అందుకోగలుగుతాం ఆ ఉన్నతమైన స్థితి ఏంటంటే మనం చేసే ప్రార్థన వర్షం రమ్మంటే వర్షం రావాల వర్షం రాకూడదంటే వర్షం రాకూడదు ఇక్కడ ప్రాముఖ్యమైన భాగం ఏందంటే పాత నిబంధనలకి కొత్త నిబంధనలోకి తీసుకొచ్చిన భాగంలో ఒక భాగము తీసివేయబడింది ఏ భాగం తీసివేయబడిందంటే ఛాలెంజెస్ ఆర్ బీన్ రిమూవ్డ్ ఛాలెంజెస్ ఆర్ రిమూవ్డ్ న్యూ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ నూతన నియమం మనకి ఏం నేర్పిస్తుందంటే దర్ ఇస్ నో ఛాలెంజ్ వీ కెనాట్ వీఆర్ నాట్ సపోజ్ టు ఛాలెంజ్ ఎనీబడీ యశు ప్రభుని వాళ్ళు ఏం ఛాలెంజ్ చేస్తూ వచ్చారంటే ఆర్ యూ ద సన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టెల్ ప్లెయిన్లీ స్టేట్కి చెప్పాయా నువ్వు నిజంగా దేవుని కుమారుడు చెప్పు జోహాన్స్ వార్త పదో అధ్యాయంలో అంటారు ఏమంటారంటే అయ్యా నువ్వు నిజంగా క్రీస్తువా టెల్ ప్లెయిన్లీ అంటాడు నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు అంటాడు ఎన్నిసార్లు చెప్పాను మీకు నేను ఆయన లే ఆయన ఆయన చెప్పండి నేను ఏమి చేయను అని చెప్పి ఆయన దీర్ఘంగా మాట్లాడతాడు వాళ్ళతో ఐదారు వచనాలు ఆయన వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూడచ్చు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అంటే యేసు ప్రభు నెవర్ టుక్ ఎనీ ఛాలెంజ్ విచ్ దె పోస్ టు హిమ్ ఆయనకి ఇచ్చిన ఆయనకి ఆయన మీద సవాలు సిలువు మీద నుంచి దిగరా మేము నమ్ముతాం ప్రతి ఒక్కటి సవాలే ప్రతి ఒక్కటి సవాలే ఆయన వాళ్ళ సవాళ్ళకి ఆయన ఎప్పుడు కూడా ఈ నెవర్ యూజ్డ్ ఈ నెవర్ ఛాలెంజ్డ్ దాంట్ వాళ్ళని ఎప్పటికీ ఛాలెంజ్ చేయలేదు వాళ్ళని ఒకటే అడిగాడు వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి పెట్టింది ఆయన ఏంటంటే ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి ఒక పరీక్ష పెట్టాడు ఏం పరీక్ష పెట్టాడంటే మీలో ఎవడు పాపం లేకపోతే వాడే రాయండి హే ఏమిరా ఓడ్రావాడు దొంగడు యోడ్రావాడు పాపి ఏరా రాలే పాపం చేయలేదురా మీరు అట్ట ఛాలెంజ్ చేయొచ్చు కదా అట్ చేయలేదు అటు చేయలేదా యూ హ్యాడ్ ఎవ్రీ రైట్ టు డూ దాట్ బట్ యూ డి నాట్ పడ టీ అది మనకి ఏం నేర్పిస్తుంటే నూతన నియమంలో దేర్ ఆర్ నో ఛాలెంజెస్ దేర్ ఆర్ నో ఛాలెంజెస్ ఇదే ఎలైజా అక్కడ ఛాలెంజింగ్ చేసి అక్కడ ఛాలెంజ్ చేశాడు దట్ పార్ట్ ఈస్ నాట్ రిటర్న్ హియర్ ఆ మాట ఇక్కడ రాయబడలేదు ఆయన చేసిన ఛాలెంజ్ కార్మిల్ పర్వతం మీద చేసిన ఛాలెంజ్ మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయంలో ఉన్న ఛాలెంజ్ ని అది ఇక్కడ రాయబడలేదు కానీ ఏది రాయబడిందంటే ఆయన చేసిన ప్రార్థన గురించి రాయబడింది సో ఇట్ షోస్ వెరీ క్లియర్ వాట్ ఈజ్ ఫిల్టర్డ్ అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ what is left over is mine is yours adi maniki niyatpinchabartundi we are not supposed to challenge anybody in, as god children in this world so you know that your god is true do you know he is powerful do you have tasted all his goodness and manchitanani and gopatanani antaruchi chusinaa kuda and enta gopavudani telisi kuda nuvu tavali sottaniki adikaramo yebba padaledu yebba padaledu కారణము ఆయన సాత్వికుడు ఆయన బిడ్డలు ఈ లోకంలో సాత్వికులుగా ఉండాల్సిందే తప్పదు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది ఐ కె నాట్ కంట్రోల్ మై ఇమోషన్స్ మెనీ టైమ్స్ నా ఇమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేను కంట్రోల్ చేసుకోలేను చాలా ఛాలెంజ్ నాకు ఛాలెంజ్ ఫీల్ అయ్యానంటే మాత్రం అరిచేస్తాను నేను అరిచేసి నేను ఇది చేస్తా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే రాత్రి భాస్కర్ నాతోటి మాట్లాడుతా ఉన్నాడు పాప్ తోటి అది సాంగ్స్ గురించి మాట్లాడతా మాట్లాడతా తర్వాత తన ఆఫీస్లో వాడు ఉన్నాడు కదా వాడు సిఏ గారు వాడి గురించి చెప్తూ వచ్చాడు చెప్తూ వస్తూ ఉంటే వాడికి నేను డబ్బు పడేస్తున్నా వాడు ఎట సత్తాయిస్తాడు వాడు మనుషులు పంపించి ఎట్టు చేసినాడు అని చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటే నాకు ఇక్కడ బ్లడ్ బాయిల్ అవుతుంది బ్లడ్ బాయిల్ అయ్యి నేను ఏమన్నానంటే ఏరా డబ్బులు ఇస్తున్నావు కదరా వాడికి సువార్ చెప్పరా వాడికి నువ్వు డబ్బులు ఇస్తున్నావుద్రావాడికి నేను చెప్పింది చేస్తావా నా కథలు చెప్తావా నాకు నుంచి అడుగువాడిని అసలు డబ్బులు ఇచ్చేవాడు నేను గవర్నమెంట్ నేను పెట్టి ఉండొచ్చు కానీ ఇచ్చింది నేను నీకు ఇలాంటి నా డబ్బులతో బతుకుతూ నువ్వు నా మీద నా తప్పులు పడతా ఈ తప్పులు పడతా యూ డూ వాట్ ఐ సే వాట్ ఐ వాంట్ యు డూ ఇట్ దట్స్ ఆల్ డోంట్ టాక్ ఆల్ దిస్ అని ఒక రౌండ్ అయ్యాలరా వాడికి ఒక రౌండ్ అయ్యాలరా నువ్వు అని నేను మాట చెప్తున్నా చెప్పే కోపం వచ్చింది నాకు చెప్తున్నా ఫోన్ పెట్టేశాను ఫోన్ పెట్టేసిన తర్వాత నా కూతురు పక్కనే ఉంది ఆ పక్కనే ఉంది ఆ చేసుకుంటుంది ఆ నా వైపు చూసి అందుకే నీలాగా ఇమోషన్ గా ఉంటే నీలాంటి బిజినెస్ చేయలేడు అంటుంది నా పాప బిజినెస్ చేయలేడు అందుకే నీకు భాస్కర్ అంకెళ్ళకున్న డిఫరెన్స్ అదే ఆయన ఆయన సైలెంట్ గా ఎట ఎట ఎట మాట్లాడాడు నువ్వు ఎట మాట్లాడుతున్నావు అందుకే నువ్వు బిజినెస్ పనికి రావు నువ్వు బిజినెస్ కి పనికి రావు నువ్వు అని ఈ మాట చెప్పింది నాకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఐఎం టాకింగ్ అబౌట్ ద్యాషన్స్ ద ఛాలెంజెస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ మన ఛాలెంజెస్ గట ఎంత క్విక్ గా ఛాలెంజ్ అయిపోతాం ఎంత ఛాలెంజ్ ఛాలెంజ్ చేయబడతాం మనం మన జీవితంలో ఎంత త్వరగా మనం మా మనం మీద సవాల్ ఇసరి ఇసరి వారిని సవాల్ కట్టి తీసుకునే వారుగా ఉన్నాం దేవున్ బెటల్స్ జీవితంలో ఈ ఎలైజా గురి ఎలైజా గురించి రాసినప్పుడు ఆ వాక్యం ఏం చదివిస్తుందంటే ద ఛాలెంజ్ ఇస్ ఓన్లీ ప్రేయర్ ద ఛాలెంజ్ ఇస్ ఓన్లీ ప్రేయర్ దిస్ ప్రేయర్ ఇస్ ఎ సీక్రెట్ ప్రేయర్ ఇస్ నాట్ ఎన్ ఓపెన్ ప్రేయర్ ఇట్స్ ఎ సీక్రెట్ ప్రేయర్ యాస్ ఈ ప్రేయర్ ఇక్కడ ఏంటే ఆయన ఆహాబ్తో మాట్లాడిన ఛాలెంజ్ గురించి రాయవలేదు ఇక్కడ ఓన్లీ దిస్ ప్రేయర్ His prayer, challenge of His prayer is written. why am I asking you? Don't you get rejected? But don't I? do not say Wolves 你が勝て, looking lucky to do bad, I think when this not so bad... don't laugh at all If we think about these 11 next steps, that's a good story here at so far, Let me ask what I want. if anyone errs from the Truth, love the truth, వాడిని కానీ కన్వర్ట్ చేస్తే వాడిని కన్వర్ట్ చేస్తే ఆ నువ్వు మరణం నుంచి ఒక్కని తప్పించిన వాడుగా అవుతావు విస్తారమైన పాపాలని నువ్వు కప్పిన వాడు అవుతావు దిస్ ఇస్ దిస్ ఇస్ పరిచర్య మన పరిచర్య ఏంటంటే ఆ ఏ విషయం ప్రార్థన చేయాలి మనము ప్రవ్వా కుమరించు నీ ఆత్మని కుమరించు ప్రవ్వా అని ప్రార్థన చేయాలి ఆ వర్షం కుమరించమని ప్రార్థన చేశారు ఈరోజు మన ఆత్మను కుమరించమని ప్రార్థన చేయాలి బాబా మేము ఎక్కడైతే వెళ్తున్నామో ప్రార్థన తోటి మేము అక్కడ కుమ్మరించాలి భక్తింగ్ గారు ప్రార్థన చేస్తే అక్కడ అక్కడ ఆయన సాక్షి ముక్కులు రాస్తారు అక్కడ పొలాల్లో మనుషులు చూస్తున్నారంట చూస్తుంటే ఆకాశం నుంచి మంటలు వస్తున్నాయంట ఇది మంటలు ఆకాశం మనుషులు వచ్చి ఒక ధర పడిపోతున్నాయి అనేసి వాళ్ళు చూడటం కోసము ఎక్కడ పడింది ఏ పొలంలో పడింది ఎక్కడ పడింది అని చూస్తా వస్తే ఎక్కడైతే భక్తి భక్తింగ్ గారు ఎక్కడైతే వాక్యం చెప్తున్నాడో ఎక్కడైతే ఆయన ప్రార్థన కూటాలు నడిపిస్తున్నాడో అక్కడికి వచ్చేటప్పటికీ మనుషులందరూ కింద పడిపోయి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు వాళ్ళు నేల మీద స్ట్రగుల్ అవుతున్నారంట వాళ్ళు ది ఆర్ కన్ఫ్యూసింగ్ ది ఆర్ సిన్స్ వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారంట కింద పడిపోయి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారంట అవి చూశారంటే వాళ్ళు ఆకాశం నుంచి ఆకాశం నుంచి అగ్నిపడపడటం మేము చూసాము కారణం ఏంది సేవకుడు ప్రార్థన చేశాడు సేవకుడు ప్రార్థన చేశాడు అక్కడ ఉన్న అక్కడున్న సాక్ష్యం ఏం చెప్తారంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఏదో చేశాడంట ఆయన ప్రార్థన ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఎవరు సరిగ్గా రాలేదంట సౌరు ఎవరు సరిగ్గా రాలేదు ఎవరు సరిగ్గా వాక్యం వినలేదు అని తర్వాత ఆయన రాత్రి ప్రార్థన చేశాడంట ప్రార్థన చేస్తే ఆ మసట్ రోజు జరిగిన విషయము ఇది ఆకాశం నుంచి అగ్నిపడటము ఆ ప్రజలు వాళ్ళ పాపాలు ఒప్పుకోవటము ఆ రీతిగా ఆయన ఆయన చేసిన ఆయన చేసిన పరిచయలో ఉన్న ప్రాముఖ్యమైన భాగము లేకపోతే టూల్ ఏంటంటే ప్రార్థన ఆ ప్రార్థన తోటి ఆయన అంత గొప్ప కార్యము చేయగలిగాడు అంత గొప్ప కార్యం చేయగలిగాడు అన్ని సంఘాలు కట్టగడిగాడు కట్టగలిగాడు అన్ని అంతమంది జీవితాలను కట్టగలిగాడు నాలుగు ఐదు తరాలని ఆయన ప్రభు కోసము సిద్ధపరచగలిగాడు కారణం ఏంటంటే ద టూల్ of prayer is been used absolutely tani enta ye kolamantotu use cheyalo pradhana pradhana aa kolamantotu use chesindu ikkada kolama nu gurinchi raayabadindi how etlanti kolamanam adi pradhana chesthe varsham mm raavala pradhana chesthe varsham aagipovali ante both things are there varsham mm raaku kodante varsham raadu varsham mm ram -hmm. ante varsham mm ostadu -hmm. ఏ విషయంలో గురించి రాయబడుతున్నాడు ఈ విషయము పాపల విషయం వాళ్ళ పాపాలు అయ్యా వాడు వాడు రక్షణ పొందాలయ్యా వాడు అంటే రక్షణ పొందాల్సిందే అయ్యా వాడు పాపాల నుంచి వాడు తప్పింపబడాలయ్యా తప్పింపబడాల్సిందే వాడు మారు మనసు పొందాలయ్యా పొందాల్సిందే అంటే అలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రభావం మేము ఎక్కడైతే వెళ్తున్నామో సుక్మా ప్రజలందరూ మారు పొందాల్సిందే అయ్యా అక్కడున్న ప్రభుత్వం మారాల్సిందే ఆ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సిందే అయ్యా అక్కడ ఉన్న సేవకులు జైల్లో సేవకులు విడుదల పొందాల్సిందే షుడ్ బీ అవర్ ప్రేయర్ మనకేం పట్టింది కాదు వాళ్ళు బయటికి రావాల్సిందే వాళ్ళు అక్కడ గొప్ప పరిచయ చేయాల్సిందే మేము గొప్ప పరిచయకి సయా ఫలవరకంగా ఉండాల్సిందే అవర్ ప్రేయర్ షుడ్ బీ సచ్ స్ట్రాంగ్ ప్రేయర్ ఇట్ షుట్ హ్యాపన్ ఇట్ షుడ్ హ్యాపన్ అలా జరగాల అలా జరగాల మా టివోటి గొప్పకు జరగాల మా సండీ స్కూల్ టీచర్స్ గొప్పగా జరగాల మా అవుట్ రీచ్ గొప్పగా జరగాల ప్రజలకి మేము ఇచ్చే మందులు అవి అన్నీ కూడా గొప్పగా జరగాల అన్నీ కూడా గొప్ప కార్యం చేయమని ఇట్ షుడ్ హ్యాపన్ ఇట్ షుడ్ వర్క్ ఇట్ షుడ్ వీ షుడ్ సీ ద ఫ్లరిషింగ్ సిచ్యువేషన్ వి షుడ్ సీ మేము చూడాలా ఫ్లరిషింగ్ ఈ వాక్యంలో గొప్పతనని మేము చూడాలి మేము ఈ వాక్య వాగ్దానంలో గొప్పతనం మేము చూడాలి మేము ఆత్మ నడిపి మేము చూడాలా వీ షుడ్ సి వుడ్ సిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇయర్ ఇట్ ఇస్ రిటర్న్ త్రీ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ ఇట్ డిడ్ నాట్ రైన్ ఆరు మూడు సంవత్సరాల ఆరు నెలలు వర్షము రాలేదు ఎంత పద్ధతి ఎంత క్లూ మనకి ఆత్మీయ జీవితంలో ఇవ్వబడుతుంది ఇట్ షోస్ వెరీ క్లియర్ ఏం చూపించబడుతుందంటే దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చే గొప్ప ఆత్మీయ నడిపింపు లార్డ్ గ్యూ మీ దిస్ ల్యాండ్ ప్రజలు ప్రజలు వచ్చేసింది కానా దేశంలో వచ్చిన తర్వాత ద సిచ్యువేషన్ విఆర్ ది ఆస్ట్ ఫర్ ద ల్యాండ్ కాలేబు కాలేబు కూతురు వచ్చి అడుగుతుంది నాకు ఈ జాషువా జాషువా కూతురు అడుగుతున్నారు మాకు ఇలాండ్ ఇవ్వు గివ్ గివ్ ల్యాండ్ గివ్ గివ్ హస్ దిస్ ప్లేస్ గివ్ హాస్ దిస్ ప్లేస్ గొప్ప విషయం కదా గివ్ హస్ దిస్ ప్లేస్ అని అంటాము దేవన్ బిడ్డల జీవితంలో అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ జస్ట్ వాట్ ఇట్ షోస్ ఏం చూపించబడుతుందంటే ఆ దేవన్ బిడ్డలు అడగచ్చు రకంగా అందుకే రాయబడింది నాకు ఈ స్థలం ఈ ప్రభావ అడగచ్చు ప్రభా ఈ ప్రజల హృదయాలు నాకు యూ ప్రభావ అడగచ్చు ప్రభా ఇక్కడ ఉన్న ప్రజల్లో తండ్రి నేను రక్షణ పొంద పొందకుండా ఎవరన్నా ఉంటే వాళ్ళ వాళ్ళని రక్షించి నేను నీ కొరకే రక్షించడానికి నాకు సహాయం చే అడగాల్సిందే అడగాల వీ షుడ్ ఆస్క్ వి షుడ్ ఆస్క్ అండ్ గాడ్ ఇస్ విలింగ్ టు డూ దట్ యూ క్యాన్ చేంజ్ దట్ నేను ఒక మినిస్ట్రీ కోసం పోతున్నా నాట్ టు టెల్ సంథింగ్ గ్రేట్ అబౌట్ మై సెల్ఫ్ యాక్చువల్గా సాక్షి చెప్పకూడదంట అసలు కానీ అక్కడికి వెళ్తున్నా చాలా ప్రిపేర్ అయినా ముందు రోజు నుంచి టూ డేస్ నుంచి ప్రిపేర్ అయినా ప్రి చాలా మ్యాటర్ ప్రిపేర్ అయినా మొత్తం ప్రిపేర్ అయినా ప్రిపేర్ అయ్యి యూత్ రిట్రీట్ అని చెప్పారు నాకు అక్కడికి పోయినా యూత్ రిట్రీట్ తీసుకోవడానికి పోయినా చూస్తే అక్కడ సంఘంలో యూత్ వచ్చింది కొంచెం మందే కుటుంబాలు కుటుంబాలు వచ్చేసి ఉన్నారు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు నాకేం అర్థం కాలేదు నేను తీసి నేను నేను సిద్ధపడి సిద్ధపడిన వాక్యము అది అది నాకు అక్కడ పోయిన తర్వాత అది పంచుకోవటానికి నాకు సమాధానమే లేదు నాకు ఏం బాబా ఇంత వాక్యం ప్రిపేర్ అయ్యాను ఈ వాక్యానికి ఈ వాక్యంకి నాకు అసలు ఇది అవ్వట్లేదు నాకు ఐమ్ నాట్ గెటింగ్ ద స్పిరిట్ టు టెల్ దట్ అని నడిపింపు రావట్లేదు నాకు షోయింగ్ సంథింగ్ ఎల్స్ అసలు నేను రాసుకున్న రెండు పేజీలు వర్తమానం దానికి సంబంధించిన రెఫరెన్స్లు కానీ అన్నీ రాసుకొని సిద్ధ పర్చం క్లియర్గా నైట్ నీట్గా ప్రేమ్ చిన్న అయిపోయింది ద లాట్ డినాట్ యూజ్ దట్ దోస్ మెసేజ్ అట్ ఆల్ ఈ డి నాట్ యూజ్ ఇట్ అట్ ఆల్ అంత అట్టే ఉండిపోయింది అది ఏం ప్రాబు నో దట్స్ నాట్ ఇంపార్టెంట్ ద లాట్ వాజ్ షోయింగ్ మీస్క్ మీ టు ప్రే అబౌట్ దట్ హ్యూమీ సోల్స్ నాకు కొన్ని ఆత్మ ఒక ఆత్మని ఈ ప్రభు అడుగు దేవుడిని అడుగు ప్రభుని ఒక ఆత్మానని అడుగు అప్పుడు నాకు తెలిసింది దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింది లాడ్ లాడ్ గివింగ్ సోల్స్ ఇయర్ ఫ్యూ హ్యాండ్స్ వెంట అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రేయర్ దెన్ ఐ కుడ్ అండర్స్టాండ్ నాకు అర్థమైంది నాకు నాకు దుఃఖం ఉంది నాకు వాకింగ్ చెప్పేంత సేపు నాకు దుఃఖం ఉంది నాకు ఎందుకు దుఃఖం ఉందంటే అయ్యో నేను ఇది ప్రిపేర్ అయ్యాను ఇది చెప్పడానికి నాకు దేవుడు అనుమతిస్తూ చెప్పి నాకు దుఃఖం వస్తుంది నాకు ఇంత ఇంత వర్తమానం ప్రిపేర్ అయ్యాను ఆ వర్తమానం నాకు అస్సలు నాకు నడిపింపు లేదు నేను వేరే వర్తమానం చెప్తున్నాను అక్కడ నేను రాసుకోని వర్తమానము నేను రాసుకోని వర్తమానం చెప్తున్నాను నేను రాసుకున్న వర్తమానం చెప్తున్నాను రెండు పేజీలు రాసుకుని ముందు డైరీ పెట్టుకుని తెరిచి పెట్టుకున్నాను అది కాకుండా వేరేది చెప్తున్నాను ఏంటి ప్రభావం ఇది చెప్తానే మనసు వేదన అవుతా నాకు అవి చెప్పలేకపోతున్నాను ఇది అని దలాడి నేను చెప్తూ ఉండగానే దేవుడి నాతో మాట్లాడుతున్నాడు యూ ఆస్క్ ఫర్ సోల్ వై యూ డోంట్ ఆస్క్ ఫర్ సోల్ వాళ్ళకి ఏదో వాకింగ్ చెప్పి వాళ్ళు ఏదో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ వాళ్ళకి ఏదో ఆహారం ఏదో ఆహారం మంచి ఆహారం ఇద్దాం అని చెప్పి ఆతాళం పెందుకు నీకు అని గో ఫర్ యూ ఆస్క్ ఫర్ పీపుల్ వాళ్ళ వాళ్ళ రక్షణ పొందే వాళ్ళ గురించి ఆలోచించను దెన్ ఐ వెన్ ఐ వెన్ ఐ వెన్ ఐ డైవర్టెడ్ ఫ్రమ్ ద మెసేజ్ ఫ్రమ్ దాస్ఫుల్కి డైవర్ట్ టర్న్ చేసి వెన్ ఐ గేవ్ గాస్ఫుల్ దట్ వాస్ ద సూటింగ్ పార్ట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూ సోల్స్ దేర్ ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ వన్ సోల్ వన్ సోల్ లాడ్ అంటున్నాను వన్ సోల్ హూ కెన్ బి we can know you today and continue then we will see that ante ikkada ee ee vartamanam to ninu em cheppal anukuntunna ante the we don't ask that's why we don't receive you don't we don't ask we are adugudi meeku you don't ask at all meer adagaru aathmal kosam meer edo edo aduthunnarakani aathmal prabhu aathmulu aathmulu aathmulu ante swad jeevana avakasam istharu devudu swad jeevana avakasam istharu kholpo thondino kholpo ఎన్నో జారి విడిచిపోతాం ఆ జారిడ్చేస్తా ఉంటాం భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏ మనుషులు అనిపిస్తుంది ఏ మనిషి నేను నిజంగా నువ్వు ఇచ్చిన అవకాశం కోల్పోయాను ఈ అవకాశం కోల్పోయినాయి ఆ అవకాశం కోల్పోయినా నిజంగా మంచి యజమానుడు ఈ లోక లోకిస్తుడు లోకమైన లోకంలో ఉన్న యజమానుడు కానీ ఎవడన్నా ఉంటే మన మీద కేకరీ చూసి బాడ నువ్వు ఏం మనిషిరా ఎదవరా నువ్వు అసలు ఇంత శాలరీ ఇచ్చి ఇంత డబ్బు ఇచ్చి నీ పిల్ల వెళ్ళం ఇచ్చి అంత ఇచ్చి నేను ఇంత పోషిస్తుంటే నా పని చేయరాను అని చెప్పి ఒక్క కిక్ ఇచ్చి నన్ను తన్ని నన్ను ఆట చేసేవాడు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన క్షమించి నన్ను నన్ను రక్షించి నన్ను నా అయోగ్యతని నా చాతగాంతనాన్ని నా బలహీనతని క్షమించి మళ్ళా ఉండురా ఇంకా ఇంకా అంజూరపు చెట్టుని ఉంచాయా ఇంకొక సంవత్సరం ఉంచాయా దాని చుట్టూరు పాదులేస్తాను వేరు నీరు కడతాను ఇంకా ఫలిస్తేమో ఫలించినడలా అప్పుడు కొట్టే అప్పుడు నరికేద్దాం అప్పుడు దాకా ఉంచాయా అని ఆయన ప్రలోకంలో ప్రధాన యాజకుడుగా ప్రాధాయపడుతుండగా తండ్రి దగ్గర నా జీవితం పొడిగింపబడుతుందని నేను నమ్ముతున్నాను కానీ ఈ వాక్యంలో మనం చూస్తే ప్రభు ఆ వర్షము అడగాలని ఆ వర్షము కోరాలని మీతో నాతోటి మాట్లాడతారు సాయంత్రంలో దేవుడుతన వాక్యాన్ని జీవించగల ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం స్తోత్రంనైనా పరిషితుడా గొప్ప దేవ జీవం గల తండ్రి మహోన్నతుడానికి స్థుతులు స్తోత్రం అయినా గొప్ప దేవ ఆ దేవనా తండ్రి ఈ దినవంతం ఈ సాయించము నడిపించినైనా ప్రతి పనిలో మీరు మాకు మీ కృప విమ్మడి కృప మాకు అనుగ్రహించినైనా ఈ రాతి కళా సములనైనా ఈ మందరం నైనా మీక యొక్క స్వరమే వినలాగన ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభావ కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆకుంటున్నాయినా నా దేవ నా ప్రభావా కిందరం మీరు మాతో మాట్లాడే ప్రభావ మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినైనా నా దేవ ఏలియో ప్రార్థన చేస్తేనైనా మూడున్నర సంవత్సరం వర్షం వచ్చింది ఆగిపోయింది ప్రభా నైనా ప్రార్థనలో ఎంత శక్తి ఉందనేది ప్రభావ మీరు చూపిస్తున్నారు అయినా కాబట్టి నైనా ప్రార్థన చేసే విధానంలో ప్రభావ నైనా ఆత్మ వర్షం అనేకుల చోట్ల ప్రభావ నా తన కుమ్మరించబడాల ప్రతి ఒక్కరు ప్రభావ నైనా రక్షణ మార్గంలోకి రావాల ప్రవ్వ నైనా గొప్ప సమూహం ప్రభావ మీ సన్నిధుల ప్రవ మత్తుకొని జీవించాలనే సహాయకైనా ప్రతి ఒక్కరు రక్షణ కార్యం జరిగించండి అంటే ప్రార్థన శక్తి మీరు మాకు అనుగ్రహించిన ఏలే అంత ప్రార్థన పరుడు అనేది జ్ఞాపకం చేసినైనా మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభావ మేము కూడా ప్రభావ ప్రార్థన పరులుగా ఉండాలని ప్రభావ ఎన్నో సార్లు మీరు మమ్మల్ని కాబట్టినైనా మేము ఎక్కువ ప్రార్థనలు మేము సమయం గడపలేకపోతున్నాం ప్రాభ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైన మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక అవకాశం ప్రభావ మా కనుగురించి ఇంకా ఎక్కువగా ప్రార్థనలు మేము గడిపిన ఆత్మల కొరకు ప్రభావ నైనా కన్నీటి వచ్చి మేము ప్రార్థించాలా ప్రావా వచ్చిపోతున్న ఆత్మల కొరకునైనా అలాంటి ప్రయాసములు మేము ముక్కోలాగా ఇలాంటి ప్రార్థన శక్తి మేము కలిగి ఉండాలని సహాయపడమని ప్రార్థమైనా ఎడతక ప్రార్థించమన్నారు నైనా ఇసుక ప్రార్థించమన్నారు అన్ని వేళలో ప్రార్థించమన్నారు నైనా కాబట్టినైనా అది క్షణం నైనా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు ఎంతో వంద ప్రభావ ప్రార్థన మేము ఉండాలి ప్రభావా సుగ్మ అనే ప్రాంతంలో నైనా మేము వెళ్తున్నగా ప్రభావ మేము ఎక్కడ అడుగుపెట్టే ప్రభావ ప్రాంతాలన్నిటికీ ప్రభావ మీకు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రతి చీకరు శక్తి మీరు ప్రతి ప్రాంతంలో ప్రభావ నైనా మా సరిహద్దులను మీరు విచారపరచమంటూ ఆదిష్టమైన ఆ నీకుల రక్షణ బంధాల ప్రభావ ఆత్మ కూడా నశించుకోదు ప్రతి ఒక్క ఆత్మ రక్షణ బంధాల ప్రభావ రక్షణ కార్యం జరిగించండి సైతన్ శక్తి మీరు గద్దించమంటూ నా దేవ నా ప్రభా అది ఎంత ఎలాంటి ప్లేస్ అయినా కానీ ప్రభా నడిపించే గొప్ప దేవుడు మీరున్నారు ప్రభా మీరు మా పక్షం ఉన్నారు నాయన యుద్ధం యహో అదే యుద్ధ సైన్యంలో ప్రభా ఆయన యుద్ధ సూర్యులాగా మేము బయలుదేరుతుందిగా మీ నూతనమైన పరిశుద్ధ ఆత్మభిషేకం మాకు అనుగ్రహించండి ఆత్మ వాళ్ళని కట్కం ధరించుకోవాలి మీరు ఇచ్చే సర్వంజ ఖర్చు మేము ధరించుకొని శక్తి బంధు కలి బయలు తీసుకొని రాల ప్రభావ ప్రార్థనలో మేము ఎక్కువ సమయం గడుపున ప్రార్థన చేస్తూ అయినా ముందుకు పోలగనా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిష్టమైన మాకిందరు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతకైనా బలపరిచిన మీకు ఎంతో వందాలు ప్రో వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రభావ అట్ని కొట్టివేయండి ప్రో వాళ్ళు బలపరచండి మీకు బలం మాకు మా హృదయాలు మా జీవితాలు ప్రాభ సరి మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధులు నడిపించండి ప్రోభ ప్రార్థనలు మేము ఎక్కువ సమయం మేము గడుపు మీ కృపానుగ్రహించమని రీతిగా ప్రభావ నైనా ఈసారి మా టీం సభ్యులందరి గురించి మేము ప్రాధిష్టమైన ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా ప్రభావ భాస్కర్ సార్ని బట్టి ప్రభా కుటుంబులు బట్టి నీకు వందాలుసయ్య ప్రార్థిష్టమైన అరీతిగా సందర్శక సార్ కుటుంబం గురించి ప్రార్థిష్టమైన స్వామి సార్ కుటుంబం గురించి మేము ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ నారాజు గారి ఆ రీతిగా నా దేవ ఈసయ నా తన ప్రసాద్ వాళ్ళ కుటుంబం గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా మీ శక్తిని బలాన్ని మాకు మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి మీ దూతల కాపులను గురించి అయినా చీకరితో మీరు గద్దించమని ప్రాదిష్టమైన ఆ రీతిగా ప్రభాతం అండి నా ప్రభా చక్రవర్తి గురించి మేము ప్రాధిష్టమైన కుటుంబాల గురించి మేము ప్రార్థిష్టమైన జయరాజు రావు గారి గురించి మేము ప్రార్థిష్టమైన నా దేవా బిడ్డ మీరు ముట్టి స్వ ఎంతో వందాలు ప్రభావ హార్ట్ బీట్ సంపూర్ణంగా నార్మల్ అయితే దయచేమని ప్రాదిష్టమైన కథలో ఉన్న బ్రెయిన్ ఉన్న ఓ ప్రవ్వా నాకు బ్లడ్ క్లాట్స్ వేసుక్రీస్తున్నా కరిగిపోను కాక హాలియా పతి నరలున్న ప్రతి బ్లడ్ క్లాట్స్ కరిగి కరగదీయమని ప్రార్థమైన సంపూర్ణ స్వస్థత పీఠకం అనుగ్రహించి ప్రవ్వా కొరకు సాహసం పెట్టుకోమని ప్రార్థం కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలకు మీరు తీర్చండి సమాధానం అనుగ్రహించినైనా ఓ ప్రవ మీ కొరకు సాసిన పెట్టుకోండి ఆ రీతి గు నిర్వహిగా ప్రభావ తండ్రి సంపత్ వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపచ్చని వాళ్ళు పచ్చరు మీరు ఆశ్రయించి మీకొరకు సాస్లకు బలంగా నిలబెట్టుకోమని ప్రారం అయినా నా దేవనా ప్రభానికి ఎంతో మందాలు ప్రభావ ఇరవై మూడో తారీఖు ప్రభావ మేమందరం ప్రభ బయలుదేరుతుండగా ప్రభావ నడిపించండి ఆ ప్రాంతంలో ఎక్కడికెళ్ళి వాక్యం ప్రకటించాలి ఏ రీతి ఉండాలి ప్రభా ప్రతి విషయంలోనైనా మీ కృపమ్మ కృప విముడి కృపమ్మ మీ ఆలోచన మీ తలంపులు ఓ ప్రభావ మీ ఆత్మ నడిపింపు ప్రతిదీ ప్రభావ మీకు స్వరమే వినాలా నిన్నే ముందుకు పోలగిన అలాంటి కృపమ్మ ఆత్మ నడిపింపు మాకు ప్రభా నా తల్లి నీకు ఎంతో వందలు సయ్యా మీరు అక్కడ తొలిగొంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా అనేక ఆత్మలు ప్రభావించేంత మీరు నడిపించాలా అలాంటి ఆత్మల సంపాదన అనే ప్రయాసాలు మేము సహాయపడండి ఆ రీతిగా ప్రభావంలో బలపచ్చి ప్రభావ మా కుటుంబ సభ్యులు ప్రభావ ఓ ప్రభావం నా తల్లి మా టీం సభ్యులందరి గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీ కృపల్లో బలపచ్చి ఆ లీజ్ విషయంలో ప్రభావం బట్టి నీకు ఎంతో వందాలి ప్రభావ లీజ్ సక్సెస్ ఇచ్చిన నీకు ఎంతో వందాలి నైనా ఇల్లుండి మధ్యాహ్నం బయలుదేరుతుండగా మీరు మాకు సాయకులు నడిపించి బండి చుట్టగ్ని కంచి పెట్టండి మీ దూతల కాబోలను గురించి నైనా మీరే మార్గం సరళం చేసి నడిపించమని ప్రారం గొప్ప దేవా నీకు ఎంతో వర్ణాలు వేసేయ్యా రాతి కాల నా తండ్రి మీకు సంధులో సమయం గడిపి మీ స్వరం నిద్రైతే మాకు ఇచ్చేందుకే నీకు ఎంతో వర్ణాలు చెల్లిస్తూ మంచి నిద్ర నిరించండి ఈ కోల్ స్థితిని సహాయపడమని ప్రారం నా దేవ నా తండ్రి మా ప్రాణమును మా శరీరంలో ప్రభావ మీకు సమర్పిస్తున్నామైనా ఏసుకరిస్తున్నామునా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీరు ఆపలందరూ సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రేంగుల బిన్ రాజా నిపాదాల కొందనాలు స్తోత్రాలు స్థూతిని తండ్రి మీకు సాయంకాల సమయంలో తండ్రి చిన్న కొంపుగా మీ పాసింది మీరు అనుకరించిన కృపకాయని కొందనాలు దీని వంతులో మీరు చెప్పిన కాపులకే